అదే తపస్సు అదే మహాతపస్సు ఏదది స్వాధ్యాయ ప్రవచనం ఇప్పుడు మనం చేస్తున్నది అదే ఇప్పుడు చేస్తున్నది మీరు చేస్తున్నది స్వాధ్యాయం నేను చేస్తున్నది ప్రవచనం సేమ్ ఒకే టైంలో జరుగుతుంది ఇప్పుడు నేను చేసేది ప్రవచనం ప్రవచిస్తున్నాను నేను మీరు అధ్యయనం చేస్తున్నారు స్వాధ్యాయం సరేనా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ చూడ్డం లే ఇంటి దగ్గర మీకు మీరే ప్రవచనం మీకు మీరే స్వాధ్యాయం అర్థమైంది లేదు ఇంకా మనకు హృదయం ఉండి మనం ఇంకొకరికి జీవితామని ప్రయత్నం చేసామనుకో ఓకే దీని యొక్క విలువలన్నీ కూడా తెలియచేసి మీరు స్వరం నేర్చుకున్నట్టుగా ఇంకొకరికి నేర్పించారు అనుకోండి మీకు తెలిసిన విషయాలు ఇంకొకరికి చెప్పారనుకోండి జ్ఞానం అట్లా మనిషి నుంచి మనిషి పోతూ ఉంటుంది ఒకవేళ లేనప్పుడు నష్టం లేదు ఎందుకని జ్ఞానంతో జీవించారు కనుక మనమే కాబట్టి ప్రతిరోజు స్వాధ్యాయం అంటే కేవలం శిక్ష బ్రహ్మవల్లి అధ్యయనం చేస్తూ కూర్చోవడమే కాదు నేను చెప్పిందాను చంద్రబాబు తరంగాలు ఒక పేజీ చదివినా కూడా స్వాధ్యాయమే ఏదైనా మన మనసుని లౌకికంగా కాకుండా పరమార్థికంగా మలుపు తిప్పుతూ ఉండాలి చైతన్య పాంచిజ్యాన్ని పెట్టుకుని కూర్చోదివారు అనుకోండి కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు నిత్యం జరగాల్సినటువంటి విషయం అంతేగాని ఎప్పుడో కాదు రోజు తింటూ ఉంటేనే మనకు ఆరోగ్యం రోజు తింటూ ఉంటేనే శక్తి రోజెక్కడ రోజుకు మూడు సార్లు మధ్య మధ్యలో కూడా సరేనా మరి ఇన్నిసార్లు మనం తింటూ ఉంటే శక్తివంతంగా ఉన్నాం అన్ని సార్లు వింటూ ఉంటే జ్ఞానం కలుగుతుంది కాబట్టి తిన్నది ఎట్లాగైతే విన్నది కూడా వంట కనుక తింటూ ఉంటే ఉదయం తింటే సాయంత్రం మధ్యాహ్నం వరకు పనిచేయగలిగి మధ్యాహ్నం తింటే సాయంత్రం వరకు పనిచేయగలిగి ఆ ఉత్సాహం ఉందో మనకు పెట్రోల్ పోషాం కొంతవరకు పోద్ది ఎన్ని పోస ఐదు లీటర్లు అండి ఐదు లీటర్లు ఎంతవరకు పోయింది ముప్పై కిలోమీటర్లు పోయింది తర్వాత అయిపోయింది పోయింది ఓకే ఉదయం నుంచి ఉదయం ఒక ఆరు తినేసి మినిమం కదా సరే మధ్యాహ్నం వరకు పనిచేసిన తర్వాత మధ్యాహ్నం ఏదైనా పని చెప్పాము అనుకోండి ఎందుకంటే అయిపోయింది ఆహా మళ్ళీ తింటే మళ్ళీ పనిచేస్తా సాయంత్రం వరకు అందువల్ల ఐ టెల్ యూ అంటే ఇది కేవలం నా అనుభవం చెప్తున్నాను మీకు నేను ఈ యాభై సంవత్సరాల్లో ఎప్పుడో ఒక పది సంవత్సరాలు ఎట్లా పోయిందో నా జీవితంలో నాకు తెలియదు కానీ ఒక సంవత్సరాలు ఎట్లాగే బ్రతికాను ఎప్పటికప్పుడు నాకు ఉత్సాహం ఎప్పటికప్పుడు ఉత్సాహం నేను ఊరుకోను ఏది లేకపోతే పాటన రాస్తాను ఒకటేనా పాడతాను లేకపోతే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను అందుకని నన్ను చూస్తే కొంతమందికి ఎందుకని ఎప్పుడు ఊరుకోడానికి ఊరుకోను నేను ఎందుకని తింటూ ఉంటే నీకెట్లా ఆనందం ఉండో అట్లాగే స్వాధ్యాయంలో ఆనందం కలగాలి అర్థం ఇప్పుడు చెట్టు కింద కుర్చీ చేసుకొని కూర్చుంటే ఊరికెళ్ళామని అర్థం స్వాధ్యాయం ఈజ్ గోయిందా స్వాధ్యాయం జరుగుతుంది ఎందుకని భగవత్ సంబంధమైన ఆలోచనలు ఆత్మవా అరే ద్రష్టవ్యహతవ్యహ మంతవ్య నిధిధ్యాసితవ్య కాబట్టి చూచేబడికి అలా కూర్చొనిన్నట్టు కనపడచ్చేమో కానీ ధ్యానం చేస్తూ ఉంటాడు సాధకుడు మననం చేస్తూ ఉంటాడు సాధకుడు సరేనా ఇది స్వాధ్యాయం ఇదంత స్వాధ్యాయమే క్షణార్థమే వ్యర్థం ననేయం కనుక జీవితంలో పడుకుంటే ఒకరోజు శాశ్వతంగా పడుకోవడం అంతే పడుకోవడం అలవాటు చేసుకుంటే ఒకరోజు శాశ్వతంగా పడుకోవడమే ఒక్క క్షణం నాకు అదే భయం వేస్తుంది నేను అంటుంటాను కూడా టైం అయిపోతుంది మో టైం అయిపోతా ఉందేమో చాలా వేస్ట్ అయిపోతా చాలా వేస్ట్ అయిపోతుంది కానీ వేస్ట్ చేసుకునే వాళ్ళకి వేస్ట్ అనిపించదు ఎందుకని రోజు అదే పేస్ట్ నీకు ఒక టేస్ట్ కావాలి సార్ స్వాధ్యాయం ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా కనెక్షన్ ఇదంతా ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా పురుషోధన ఇచ్చే ఉంటాను సార్ నాకు కావాల్సింది ఏది దాని మీద ఉంటుంది నాకు కావాల్సింది తెలియనప్పుడు నిద్ర ఉంటుంది కాబట్టి కష్టానికి అవకాశం లేదు శ్రమలకు అవకాశం లేదు శ్రమ తెలియంది కనుక దాన్ని ఆశ్రమం అన్నారు నిద్రపోయేది కాదు ఆశ్రమం శ్రమిస్తూ ఉండి శ్రమ తెలియంది ఆశ్రమం కారణం ఏంటో తెలుసా ఇంట్లో ఏదైనా చేస్తున్నాం అనుకోండి వేరే వేరే ఆఫీసుల్లో ఏదైనా చేస్తే వేరే వేరే మేమేం చేస్తుంటాం ఏం చేయాలి ఏ పని చేసినా భగవత్సం కార్యక్రమం నా ఇల్లు కూడా అట్లాగే మారాలి నివృత్తి రాగస్య గ్రహం తపోవను నివృత్తి రాగస్య గృహం ఎవరికైతే ఈ ప్రాపంచకమైనటువంటి అనురాగాలు లేవో అవన్నీ ఆగిపోయి ఉన్నాయి మనసులో కేవలం పరమాత్మ మీదనే మనసు లగ్నం అవుతుందో నివృత్తి రాగస్య రాగస్య నివృత్తే అది జరిగినటువంటి వాళ్ళ గృహం అది ఇళ్ళు కాదు తపోవనం అది తపస్సు చేసేటువంటి వనం తపోవనం తద్వనం శబరి తద్వనం స్వయం తిరిగిన మహద్వను తపో అని కాబట్టి తపస్సు స్వాధ్యాయ ప్రవచనేచ నేను తపస్ చేస్తున్నాను అనో స్వాధ్యాయ ప్రవచనం చేస్తూనే తపస్సు అది కాబట్టి సత్య భాషణ సత్య జీవనం రతంచస్వాధ్యాయ ప్రవచనేచ సత్యంచధ్యాయ ప్రవచనేచ తపస్య స్వాధ్యాయ ప్రవచనేచ ధమశ్చ ఇంద్రియ నిగ్రహం స్వాధ్యాయ ప్రవచనేచ సమస్య మనోనిగ్రహం స్వాధ్యాయ ప్రవచనే కాబట్టి అగ్నిహోత్రం స్వాధ్యాయ ప్రవచనే అతిథి వచ్చాడు బంధుమిత్రాదులు వచ్చారు ఈవెన్ సంతానం ఋతుకాలానుసారం సంగమం స్వాధ్యాయ ప్రవచనే అదే వండర్ఫుల్ థింగ్ ప్రజాతిష్ట కేవలం నాకు పిల్లలు పుట్టడమే కాదు గృహస్థున్నే కనుక వాళ్లకు కూడా పిల్లలు కలగాలి ఈ సంతతి కూడా కొనసాగాలి ఈ మాట చెప్పింది ఋషులు ఎందుకని వాళ్ళు గృహస్థులు కనుక కాబట్టి ఆ సంతతి కలగాలి ఇంతటితో ఆగిపోకూడదు నా జ్ఞానం నా దగ్గర ఆగకూడదు నా బిడ్డలు కూడా రావాలి సంప్రదాయం ట్రెడిషన్ వాళ్ళకి మళ్ళీ సంతతి కలగాలి వాళ్ళకి ఏ విధంగా ఉంటే సంతతి కలుగుతుంది ఏ విధంగా చెరిస్తే సంతతి కలగదు ప్రజనశ్చస్వాధ్యాయ ప్రవచన ఆ కలిగే సంతతి పోలియో రావడానికి కారణం ఏంటి ఆ పోలియో లేకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే ప్రజనహ ఇవన్నీ కూడా ఎంతో శాస్త్రీయంగా సహేతుకంగా మనకు అందువల్ల ఇవన్నీ జరుగుతూ ఉండాలి సరేనా అతిథి అభ్యాగతలు నువ్వు అందువల్ల మరి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇది తద్ది తప స్థద్ది తప తద్ది తపహ తద్ది తప తద్ది తప స్థద్ది తప ఇది మహాతపస్సు సరేనా ఇదంతా కూడాను కాండక్ట్ కి సంబంధించినటువంటి విషయం ఇది మనం నవమో అనువాకంలో చూచాం ఆ తరువాత దశమోనవాకం దగ్గరకు వచ్చేటప్పటికి బ్రహ్మ సంబంధించినటువంటి విషయంలో ప్లీజ్ ఆ వైభవాన్ని బ్రహ్మ విద్య వివరిస్తూ అహం వృక్ష చూసారా కీర్తి పృష్టం గిరివ ఆ బ్రహ్మ విషయం కాబట్టి ఈ అహంకారానికి అహం అనే జీవస్య ఏదైతే ఉందో దీనికి పునాది ఆది ఎవరు పరమాత్మే ఈ అహంకారానికి ఆయనే ఆది ఆయన లేకపోతే ఇది అహం వృత్తి కదలదు అహం రక్ష శరీరి కీర్తి పృష్టం గురేరివా కాబట్టి ఒక పర్వత శృంగం ఎట్లాగైతే ఉందో ఎందుకు దాన్ని పోల్చాల్సి వచ్చేదంటే పర్వతం ఎంత ఎత్తు శృంగం పై నుండేటువంటి పర్వతం పైన ఏదైతే ఉంటుందో శృంగం అది ఎత్తుకు కనపడుతుంది కాబట్టి బ్రహ్మ బ్రీహి అనేటువంటి ధాతువుల నుంచి వృద్ధావు కాబట్టి అంతకన్నా మీ వృద్ధతమం మీకు వస్తుంది అది బ్రహ్మవల్లిలో వృద్ధతమం దాని గురించి వస్తుంది కనుక వృద్ధతమం అన్నిటికన్నా కూడా శ్రేష్టమైనటువంటిది కాబట్టి సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశం చెప్తున్నాడు కదా ఊర్ధ్వ పవిత్ర వాదనీ అమృతమస్తుంది అంటే అమృతవశమి ఆయన అమృత స్వరూపుడుగా ప్రకాశాన్ని విరచిమ్ముతూ పవిత్రాత్ముడుగా ఎందుకంటే అగ్ని పవిత్రం సూర్యుడు పవిత్రంగా కూడా ఉంటాడు అపవిత్రానికి అవకాశం ఎక్కడుంది కాబట్టి సూర్యుడు ఊర్ధ్వంగా ఉండి ఉన్నతంగా ఉండి పవిత్రంగా ఉండి ఎట్లాగైతే ప్రకాశాన్ని అందిస్తూ ఉన్నాడో అట్లా బ్రహ్మ యొక్క ఆ వైభవం వైశిష్ట్యం ఉంది అంటూ దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఇక్కడ దశమోన మనం బ్రహ్మ యొక్క ఆ బ్రహ్మ విద్యా అక్కడ మనం తెలుసుకున్నాం అది చెప్పింది ఎవరు త్రిశంకోర్వేదానువచనం త్రిశంక త్రిశంకుడు అనేటువంటి మహర్షి చెప్పినటువంటి వేదానువచనం అది కూడా వేదానువచనం సంప్రదాయం ఆయన మనసులో నుంచి పుట్టింది కాదు కాబట్టి శాస్త్రం ఏదైతే తెలియజేస్తుందో అది మహాత్ముడి దగ్గర నుంచి వచ్చింది అక్క తరువాత మనం ఇదంతా కూడా కాండక్ట్ కి సత్ప్రవర్తన ఏకాదశోధ్యాయ వేదమనుచార్యోంతే వాసిన సత్యం వద ధర్మం చరచరా ఇక్కడికి వచ్చేటప్పటికి వేద మనూ ఆచార్య అంతేవాసిన అనుశాస్తి కాబట్టి వేదాన్ని బోధించిన తర్వాత గురువు జ్ఞానాన్ని బోధించిన తర్వాత అంతేవాసిన తనతో కలిసి జీవిస్తూ ఉన్నాడే పవిత్రాత్ముడు అయినటువంటి అటువంటి వాడికి అనుశాస్తి ఇప్పుడు శాసించి చెప్తూ ఉన్నాడు డూ లైక్ దిస్ బి లైక్ దిస్ ఎందుకో తెలుసా శాస్త అను శాస్తి ఏంటది సత్యం వదంచా చూచారా స్వాధ్యాయా అది స్వాధ్యాయాన్ని నుంచి మాత్రం ప్రమాదాన్ని పొందకు ఎప్పుడు దాని నుంచి విడిపడకు చూచారా ఎందుకని మాట నాల్సి క్లియర్ నాలెడ్జ్ ఉంది పొయ్యి దగ్గర కూర్చుంటే వేడుండొచ్చేమో కానీ దూరంగా పోతే వేడి ఉండదు అని పొయి రగిలిచ్చే వాళ్ళకి తెలుసు ఓకే నా దగ్గర ఉంటే ఉన్నంత వైరాగ్యము వివేకము జ్ఞానము దూరంగా వెళితే ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి ఇక్కడ నా దగ్గర ఏం చేస్తా ఉన్నావు నీ మనసులో ఏమేం చేసుకుంటూ ఉండినా బాహ్యానికైనా కూర్చొని చెప్పాల్సిందే కదా హేట్రా అట్లన్న చెప్పాల ఇప్పుడు యాజ్ఞ కూర్చొని ఒక భజన ఉంటుంది అనుకోండి భజన చెప్తుంటాడు స్వామిజీ ఆయనకి ఎప్పుడు భజన ఇష్టం భగవన్ నాము ఆయన దగ్గర కూర్చుంటే భజన చెప్తుంటే ఊరుకుంటే ఏమంటాడు నాలుగు సాధిస్ ఏమైంది నోరు పశువా లేకపోతే పశువై పుడతాం ఇది అప్పుడు హరేరా వద్దు చప్పలు జడబాకు ఈ ను ఎందుకంటే ఏదో ఒక విధంగా మనల్ని ఆ మార్గంలో పెడతారు కానీ దూరంగా వెళ్ళినప్పుడు మళ్ళీ ఏ విధంగా ఉంటాయో ఆకర్షణలు ఎట్లా ఉంటాయో పరిస్థితులు నాయన ఒక్కటే నేను నీ దగ్గర ఉండకపోయినా నేనంటే శరీరం కాదు ఎందుకంటే నేను ఇప్పుడు ఒకరోజు లేకుండా పోతాను కానీ జ్ఞానం అనేకుండాలి కాబట్టి ఎందరో వింటూ ఉంటారు వాళ్ళల్లో చాలామంది ఈరోజు ఆయన చెప్తున్నవాడు లేడు అని తెలుసుకుంటూ కూడా ఉంటారు ఎందుకని తను పోతాడు చాలా మంది ఉంటారు ఇది జరుగుతుంది అందరికీ జరుగుతుంది కానీ నేను నీ దగ్గర ఉండడం నువ్వు నా దగ్గర ఉండడం అంటే ఏమిటి జ్ఞానమే స్వాధ్యాయమే స్వాధ్యాయా అది మా ప్రమద ప్రమదహ దాంట్లో ఎట్టి పరిస్థితులు కూడా ప్రమాదాన్ని పొందకో స్వాధ్యాయాన్ని ఇప్పుడు విడిచిపెట్టకు ఎందుకని స్వాధ్యాయం నీ దగ్గర ఉన్నదనుకో జ్ఞానం నీ దగ్గర ఉంది గురువు దగ్గర ఉంటే ఎట్లాగైతే నువ్వు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నావు అట్లాగే స్వాధ్యాయం మీద కూడా పొందుతావు స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం క్లియర్ కాబట్టి ఎప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టకు దేవ పితృ కార్యాభ్యాం తవ్యం చూచరా ఇవన్నీ చూడండి ఎట్లా ఉండదు మనం రేపు వెళ్ళినా అంటే వెళ్ళి వాడు మళ్ళీ అందులో మధ్యలో ఉంది కదా నైనా నువ్వు నాకు తీసుకొచ్చి గురుదర్శినిచ్చేసాయి చూడతామాషా పెళ్లి చేసుకో నాకు మాత్రం గురుదర్శినిచ్చాయి చెప్పడం లేదా గురు ఎందుకని ఆయనకి ఎందుకు గురుదర్శిని దేనికోసం నిన్ను ఇక్కడ పెట్టుకొని నీకు అన్నం పెడితే చెప్పాను కదా నువ్వు వెళ్ళిపోతే వేరే వాడు వస్తే వాడికి అన్నం పెట్టాలి కదా అని సుచరా సంప్రదాయం అదంతా సంప్రదాయం చందాలు కదా అవి సంప్రదాయాలు చందాలు వేరే ఫీల్డ్లో ఈ సంప్రదాయాలు ఇవి అర్థమవుతుంది మీకు ఇప్పుడు కనుక నాయన నువ్వు నాకు గురుదక్షిణి కూడా ఇవ్వు నువ్వు పోయి వివాహం చేసుకో ఆ తర్వాత ఏం చేయాలి నువ్వు దేవ పితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యం దేవ కార్యాలు పితృకార్యాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టడానికి అవకాశం లేదు నేనేదో వినోద్ చేశాను అక్కడ గురువు దగ్గర అందరికన్నా నేను గొప్పవాణ్ణి అన్నని చెప్పేసి తల్లి వస్తే కూర్చోవడం తండ్రి వస్తే కూర్చోవడం నువ్వెంతే మాట్లాడడం గురువునే మాట్లాడడం అక్కడ మాతృదేవోభవ పితృదేవో చూడండి ఇంత చెప్పి ఇప్పుడు పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ యాన్యనవధ్యాని కర్మాణి తాని సేవితవ్యాని నోయితరాణి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి నాయన నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిని తల్లి నీకు భగవంతు రగుగాక అంటే దాని అర్థం ఇంకా భగవంతుడు అవసరం కొందరు అది సార్ నేను మా అమ్మని చూస్తున్నాను నాకు ఇంకెందుకు భగవంతుడు ఎవరి మోక్షం ఇస్తుంది ఆ మోక్షం నీకు నువ్వు ఆమెను చూడాల్సిన అవసరమే లేదు నువ్వెప్పుడైతే ఆమెను చూస్తూ ఉండవో నీ మీద ఆమె డిపెండ్ అయ్యిందో దాన్ని బట్టి నువ్వు ఊహించుకోవచ్చు ఆమెకి నువ్వు ఆశ్రయస్థానం అయితే ఆమెని ఉద్ధరించేది ఏంటి కాబట్టి పూర్వకంగా తల్లి గర్భంలో నుంచి వచ్చావు కనుక తల్లిని పోషించాలి ఆ భాగ్యం అందరికీ ఉండదు తండ్రిని పోషించాల ఆ భాగ్యం అందరికీ ఉండదు కొందరికి కలుగుతుంది పుట్టగానే తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు ఉన్నా కూడా పోయినట్టే కొందరు ఉంటారు కొందరికి సేవ చేసే భాగ్యం ఉంటుంది కనుక ఆ ఉన్నదాన్ని వినియోగించుకోగలిగి ఉండాలి ఇవన్నీ కూడాను కాబట్టి ఆచార్యుడు ఉంటాడు ఆచార్య దేవోభవ ఆచార్యుని కూడా నువ్వు సేవించాల నువ్వు సేవించకపోయినా పర్వాలేదు బాధించుకుని ఉంటే చాలు ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇంటికి అతిథి ఎంతవరకు పోయాడు చూడండి కాంటాక్ట్ ఎంతవరకు వెళ్ళింది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడాల వాళ్ళకి ఆసనాన్ని ఇచ్చి శ్రమ వాళ్ళు విశ్రమించేటట్టుగా చూడాలి నువ్వు వాళ్ళ శ్రమ పోగొట్టేటట్టుగా ఉండాలి ఎంత గొప్ప విషయం సో ఇదంతా కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా పూర్వపు ఉండేది ఇవన్నీ కూడా కనుక మనకి ఏదైతే ఉందో ఏది మనం ఈ ప్రపంచానికి తెచ్చుకోలేదు పరమాత్మ ఇచ్చిందే గనక దానిని వినియోగించుకుంటూ పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి నీకున్నది ఏదో జ్ఞానం ఉంటే జ్ఞానం మరొకటి ఉంటే మరొకటి మనకున్నదాన్ని ప్రపంచంతో పంచుకోవాలా సూర్యుడు పంచుకుంటూ ఉన్నాడు వెలుతరిని మేఘం పంచుకుంటూ ఉంది వర్షాన్ని నదులు పంచుకుంటూ ఉన్నాయి పశువులు పంచుకుంటున్నాయి చెట్లు పంచుకుంటున్నాయి ఫలాల్ని ఇట్లా ఈ పంచుకోవడంలోనే ఉంది దించుకోవడం ఏం లేదు పంచుకోవడంలో ఉంది దించుకునేదంతా ముంచుకోవడం కోసమే పంచుకునే దాంట్లోనే పెంచుకుంటావు నాయన ఓమా కవిత్వం అర్థమవుతుంది ఇది శ్రద్ధయా చూడండి ఎప్పుడైతే శ్రద్ధ అనే మాట మాట్లాడాడో శ్రద్ధ డెఫినేషన్ ఏంటి అంతే శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధి అదే శ్రద్ధగా ఇవ్వమంటే లెక్కెట్టి శ్రద్ధగా మళ్ళీ వాడికి బిచ్చగా ఉండు శ్రద్ధయా అది కాదు శ్రద్ధ అని కానీ దాని డెఫినేషన్ శాస్త్రస్థే గురువాక్యశ గురువు ఎట్లా చెప్పాడు శాస్త్రం చెప్పిందో ఆ విధంగా అదేమిటి అశ్రద్ధ ఉన్నదాన్ని పరమాత్మ స్వరూపంగా కృష్ణార్పణం రామార్పణం శివార్పణం మనం పంచుకుంటూ ఉన్నాం కదా అందువల్ల శ్రద్ధతో ఇవ్వాలా అశ్రద్ధయాదే చూడండి అశ్రద్ధతో ఇవ్వకూడదు ఇదంతా ఎందుకో తెలుసా తాటికాయల్లాగా ఉండే తలకాయలని ఉన్నా పర్వాలేదు కానీ తాటికాయలో లోపల మెత్తగా ఉంటుంది చూసేదాకా మరి గట్టిది కదా అవి ముదిరితే గెట్టం అందుకని పూర్వం రోజుల్లో మనం ఏమయ్యే ముదిరిపోతున్నామంటే ఇది కాటికాయలో ఉంచు ముంచు ఉంటుంది కదా అది ముదరుతుంది ముదిరితే లాభం లేదు అదే గనక లేతగా ఉండదు అనుకోండి ఎంత బాగా వెన్నలాగా ఉంటుంది కాబట్టి తలకాయి ఇట్లా ఉండిన లోపల తాటి పంచుతుంది ఏదైతే లేతదు ఆ విధంగా సున్నితమైనటువంటి పవిత్రమైనటువంటి ఆనందప్రదమైనటువంటి మనసు కలిగొడు సాధకుడు సలలితంగా ఉండాలా సరేనా ఇది ఇవన్నీ తయారు చేస్తూ పోతున్నాయి బియ్యా దేయం భయపడుతూ సంవిధ అంటే నేను చూసాను ఒక ఇన్సిడెంట్ నా ముందర ఒక అతను ఇచ్చాడు నాతో మాట్లాడతా ఇటు తీసి ఇచ్చాడు ఒకసారి నేను చిన్నప్పుడు అంటే ఇటు తీసిచ్చాడు ఇవ్వత జ్ఞాపకం వస్తుంది ఇటు తీసి ఇచ్చాడు అతని ఉద్దేశం ఏంటంటే అప్పుడు అర్ధనాలు అనాలు ఉన్నాయి ఆ అర్ధనాలు ఇక్కడ ఉన్నాయి ఆయనది ఆయన పద్ధతి అర్ధనాలు అనాలేమో లెఫ్ట్ రూపాయలు రూపాయలేమో ఇటువంటి పావలాలు ఉండేవి అయంత రైట్ పుస్తకం ఇది మన యూటైజ్ మనం నోట్స్ నోట్స్ ఏవైతే ఉంటాయో అవి లోపల ఇట్లా ఉండేది అతని పద ముసాయి మాతో మాట్లాడతా వాడివిడ వస్తే వాడికి ఇవ్వాలని కాదు అసలు ఇవ్వడు పిల్లలకి పక్షం పెట్టాడు అశ్రద్ద అదేం కూడా లేదు అసలు అదేం అదే ఇప్పుడు ఆయన ఇక్కడున్న వాళ్ళ దగ్గర ఏదో ఇది చేసుకోవాలని పొరపాటున ఇది అర్ధనా అనుకొని ఇట్లా వేసాడు అర్థులపై పోయి ఆ రోజులు అర్థులపై చాలా పెద్ద విషయం అని అర్థం రాజ్య పోషకులు అని అర్థం మహారాజ పోషకులు అప్పుడు బాధపడతాడు తర్వాత మాట్లాడలేదు అతను పక్కనుండే వాళ్ళంతా మాట్లాడుతుంటారు అతను సరే ఉండవా ఏమంటే ఎవడో వీడు నక్కకుమ్మ దొక్కు వచ్చినట్టు ఇది ఎక్కడదో ఇది నక్కకుమ్మ దొక్కు వచ్చేటట్టు వాడు నేను ఫస్ట్ టైం అప్పుడే విన్నాను నక్క అనేది వాడు నక్క కుమ్మ దొక్కొచ్చాడు ఎందుకని నేను అర్థం అయిపోయి అర్థంపై ఇంతవరకు ఆయనది బాగుంది ఇంకా నాది చూడండి తాతయ్య నొప్పి తెచ్చేదా నేను అంటే అప్పుడు అంత ఉపనిషత్తు జ్ఞానం ఉండింది నాకు చంద్రుడి చెడ్డి చెడ్డీ